అన్నగనకనగా ఒక ఫారెస్ట్ ఆ ఫారెస్ట్లో చాలా జంతువులు ఉంటాయి కదా యానిమల్స్ అలాగే ఒక ఎలుగుబంటి ఎలుగుబంటే బేర్ అది కూడా ఉందిట ఎలుగుబంటి మామూలుగా చెట్ల మీద అది ఉంటుంది స్నానం చేస్తుంది నీళ్ళలో దిగుతుంది స్విమ్మింగ్ వచ్చు అన్నీ వచ్చు ఒకసారి ఏమైందిట ఒక చిన్న లేకులో ఎలుగుబంటి స్నానం చేద్దామని వెళ్ళింది అంతకుముందే వాన పడిందిట అందుకోసం ఆ లేకులో ఉన్న ఎర్త్ అంతా మెత్త మెత్తగా ఉండి దాని బురద అంటాం కదా ఆ బురదలో దీని కాలు వండిపోయింది ఇస్తుంటే చేస్తుంది గట్టిగా ఉంది రావట్లేదు అయ్యో ఎలాగా మరి మనం బయటికి రావాలి కదా ఇది గట్టిగా అయిపోయింది అని చూసినట్ట కొన్ని చోట్ల బురద చాలా టైట్గా ఉండిపోతుంది అందులోంచి రావడం ఎవరికి వాళ్ళు రావాలంటే చాలా కష్టం ఎవరన్నా హెల్ప్ చేస్తే కానీ రాలేదు అలా ఉండిపోయిందిట అప్పుడు అది అరుస్తుంది ఎవరన్నా రండి అన్ను తీయండిదా అని అక్కడికి ఒక మనిషి వచ్చేట వచ్చి చూసేట ఇప్పుడు దీన్ని తీస్తే నన్ను ఏం చేయకుండా ఊరుకుంటుందా నన్ను ఏమైనా చేస్తుందా అని అడిగేట దాన్ని నిన్ను ఇప్పుడు హెల్ప్ చేస్తాను అనుకున్న ఇప్పుడు నువ్వు మరి నన్ను ఏమైనా చేస్తావా అప్పుడు చెప్పింది ఎదుగుంటే నేనేమి చెయ్యను మన ఇద్దరం ఫ్రెండ్స్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టు నన్ను నీళ్ళలోంచి బయటకు వచ్చేట్టుగా నువ్వు హెల్ప్ చెయ్య నేనేమి చెయ్యింది నిన్ను నీకు ఏదైనా ఎప్పుడున్నా హెల్ప్ కావాలంటే అప్పుడు కూడా హెల్ప్ చేస్తాను అని రెండు మూడు సార్లు చెప్పిందిట అప్పుడు మనిషి ఓకే దీన్ని మనం బయటికి తీద్దాం చూద్దాం ఏం చేస్తుందో అయినా ఎలుగు నాకేం హెల్ప్ చేస్తుంది పోన్లే పాపం దానికి మనం హెల్ప్ చేస్తే మనకి కొంచెం మంచి పేరు వస్తుంది అని అనుకుని వెళ్ళి ఆ ఎలుగు సపోర్ట్ ఇచ్చి చేతులు పట్టుకుని గట్టిగా లాగేట అప్పుడు ఆ ఎరుగుబంట్ బయటకు వచ్చిందా ఇద్దరు వేసి లేఖలోంచి నేల మీదకి వచ్చారు వచ్చాక చెప్పింది తది థ్యాంక్ యూ నువ్వు నా లైఫ్ సేవ్ చేసు అందుకోసం చెప్పి మన ఇద్దరు ఎప్పుడు స్ట్రాంగ్ ఫ్రెండ్స్ నేను చూసుకుంటూ ఉంటాను నీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలేమో నువ్వు అడగ నేనే చేసి పెడతా సరే వెళ్ళిపోయితుంది ఈ ప్రతి ఎవరు ఒక ఫార్మరు ఆ అబ్బాయికి బనానా ట్రీస్ అన్నీ ఉండే పెద్ద గార్డెన్ ఒకటి ఉంది చూడదేమో ఉప్పు వెళ్దానా చేస్తే ఎలా ఉంటుందో ఉప్పు చూపిస్తుంది ఆ తెట్టుకి బోల్డ్ బనానాస్ వచ్చాయట బనానాస్ వస్తే మరి ఏమైందో రోజు కోతులు వచ్చాయట కోతులు వచ్చి కొన్ని బనానాస్ కాడి చేసి అయ్యో ఇలా నీ కష్టపడి పెంచిన చెట్టుకి కోతులు వచ్చి ఇలా బనానాస్ అన్నీ కాడి వెళ్ళిపోతూ ఉంటే మేము నాకు ఏది మిగలదు మనకు కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది ఏం చెయ్యాలా అనుకుంటున్నట్ట చూస్తే నెక్స్ట్ డే కోతులు వచ్చే టైంకి కరెక్ట్గా ఆ ఎలుగు బండి వచ్చి అని అవడం మన రెట్టి అరుస్తూ ఉండేసరికి కోతులు చూసేట అమ్మో వచ్చింది రోయ్ ఇది మన ఏమైనా చేస్తుంది రోయ్ అని చెప్పి కోతులన్నీ ఆ తోటేసి గార్డెన్ని పారిపోయట అప్పుడు ఆ అబ్బాయి వచ్చి ఏంటి ఇలా వచ్చావు అన్నట్ట నేను నీ గార్డెన్కి కోతులు రావడం చూశాను నిన్న నిన్న కొంచెం లేట్ అయింది అందుకోసం ఇవాళ ముందే వచ్చి కూర్చున్నాను ఓ టూ త్రీ డేస్ వస్తాను వస్తే ఏమవుతుంది అప్పుడప్పుడు మళ్ళీ కోతులు వచ్చినా కూడా అమ్మో ఈ గార్డెన్లో ఎలుగు ఉంటుంటుందిరా అందుకోసం రాకూడదు అని చెప్పి అవి వెళ్ళిపోతాయి అని చెప్పిందిట సరే అలాగే టూ త్రీ డేస్ వచ్చి ఉందిట ఉండేసరికి కోతులు అప్పుడప్పుడు వచ్చేటప్పుడు మంచిలో వచ్చిన దీన్ని చూసి అమో ఇది ఉంది మనకేమన్నా పట్టుకుంటే కష్టం వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయేట తర్వాత కొంతకాలం ఇది అలా వస్తూ పోతూ ఉండితేట దాంతో కోతులు అసలు ఇక్కడ రావడం అలాగే మనం ఎప్పుడున్నా సరే ఎవరికైనా హెల్ప్ చేసే అనుకో అలా మంచివాళ్ళు కదా అప్పుడు మనకు కూడా అందరూ హెల్ప్ చేయడం మొదలెడతారు అంతేగాని నేను జయ్యా నీ దోశ కటీఫ్ నీతో మాట్లాడను అని దూరంగా కూర్చున్నాం అనుకో వాళ్ళు మనతో కూడా అలాగే ఉంటారు అందుకోసం ఎప్పుడూ కూడా ఎవరి దోస్తో కటీఫ్ చేయకూడదు అందరికీ హెల్ప్ చేసి పెట్టాలి మన వాళ్ళ దగ్గర ఏమైనా లేకపోతే మన దగ్గర ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అలా మంచి గోడ్ అనిపించుకోవాలి గుడ్ బాయో గుడ్ గర్ల్లో మన ఏదైతే అది అలా గోడ్ అనిపించుకోవాలి ఏమ్మా తెలిసింది కదా